జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణస్పత ఆనశ్వసాగమీమే మహా సదాశివంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయన్ నమస్కృత్యరంజై నరోమం తతో మనం కామనిందోపనిషత్ అనే దాన్ని చూస్తూ ఉన్నాము ఏ శ్లోకం కామాత్మాన స్వర్గపరా భోగైశ్వర్యప్రసక్త భోగై ప్రసక్తనాపృతేత వ్యవసాయాత్కా బుద్ధి సమాధ న విధీయ స్వ క్రియా విశేషబహుళాం భోగేశ్వర జగతిం ప్రతి అనే ఈ కామ్యకర్మల నింద నింద అంటే నిత్యకర్మలని చేసుకోవాలి కర్మయోగంతో జీవించాలి జ్ఞాన మార్గం జ్ఞానమునే పరమ లక్ష్యంగా పెట్టుకోవాలి అనే అభిప్రాయం అలా ఉండాలి కానీ కేవలము కామ్యకర్మలనే చేసుకుంటూ ఇదే సర్వము నాణ్యద స్థితి కామ్య కామ్యకర్మల కంటే భిన్నంగా ఇంకా కర్మలంటూ ఏముంటారు వేగదా కర్మలు అంటే అనే అది భ్రాంతి పుణ్యమో స్వర్గమో ఇంక ఇంతకంటే ఉంటుంది అని ఇంకో భ్రాంతి నాణ్యత స్థితివాదిన రాజమండ్రి ప్రాచ్య గోదావరి వేదశాస్త్ర పరిషత్ రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ దాని పేరు ప్రాచ్య గోదావరి వేదశాస్త్ర పరిషత్ రాజమండ్రి హెడ్ ఆ హెడ్ క్వార్టర్స్లో కృష్ణాష్టమి వేదశాస్త్ర సభలు అవుతాయి ఆ సభలతో ఒక పండితుడిని పిలిచారు నన్ను కాదు నన్ను పిలిచారు నేను వెళ్ళి మాట్లాడొచ్చాను అది అది కాకుండా ఇంకొక నా దగ్గర కొంత అధ్యయనం చేసినటువంటి ఒక విద్వాంసుడు బాగా వేదాంత ముందు ప్రేమాది గల వరకు నా ఆయన గారి దగ్గర కొంత అధ్యయనం చేసి నా దగ్గర కూడా కొంత అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన్ని పిలిచారు పిలిస్తే ఆయన వెళ్ళి ప్రసంగం చేసి వచ్చారు ఏమిటి ప్రసంగము పుణ్య పాపములకు అతీతమైన పాపపుణ్యములకు అతీతమైన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆత్మస్వరూపముందు పాపం కానీ పుణ్యం కానీ గుండూ స్పృశించవు పాపం చేసుకుంటే నరకానికి వెళ్తారు పాపం ఖర్చు అయిన వెంటనే వాపసు వస్తారు అదేవిధంగా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి ఖర్చు అయిన వెంటనే వాపసు వస్తారు నరకానికి స్వర్గానికి కూడా అదే రూల్ అప్లై అవుతుంది అని కాబట్టి మీరు కేవలము పాపాన్ని పరిహరించి పుణ్యం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోరాదు పాపపుణ్యములకు అతీతమైన ఆత్మతత్వము తెలియవలను అని ఆయన ప్రసంగం చేసి వచ్చాను దిస్ ఈజ్ వాట్ హీ టోల్ గీతలో కూడా శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై అని ఈ విధంగా కనుక నీవు కర్మను చేసినట్లయితే కర్మ బంధము ద్విధంగా ఉన్నది శుభకర్మ బంధిస్తుంది అశుభ కర్మ కూడా బంధిస్తుంది ఆ రెండు రకాల బంధం నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పారు శ్రీకృష్ణుడు ఈ విషయాలన్నింటినీ ఆయన ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పొచ్చు ఆయన చెప్పగానే వాళ్ళు దేహం వేసిన అబ్జెక్షన్ రాత్య గోదావరి పరిషత్తు వాళ్ళు రేసిన అబ్జెక్షన్ వాళ్ళ అబ్జెక్షన్ ఏమిటంటే పాపం చేయం చేయొద్దు పుణ్యం చేసుకోండి అని చెప్పాలి కానీ మీరు పాపపుణ్యాలకు అతీతంగా ఆత్మతత్వం ఒకటి ఉందని చెప్పేసి మీరు ఆ రకంగా మాట్లాడడానికి వీర్లేదు అని దట్ ఈస్ దేర్ అబ్జెక్షన్ అంటే ఈయనంటారు ఏంటంటే మీరేమిటండి అబ్జెక్షన్ శాస్త్రం అలా ఉంది మీరు వల్లిస్తున్న వేదాల్లో అలా ఉంది మీరు అబ్జెక్షన్ రేస్ చేయడం ఏంటంటే అదేమి కుదరదండి ఉంటే మీరు ఇదే చెప్పాలి నాణ్యదస్థితి కాబట్టి అలా ఉంటారు లోకంలో నేను ఈశావాస్య మీద మీద నేను నన్ను చెప్పమన్నారు నేను ఏమిటి చెప్పమన్నారు నన్ను ఏదైనా మీరు ఉపనిషత్తు గురించి ఈ ఆర్గనైజర్స్కి ఆర్గనైజ్ చేసి ఆయనకి హీ డెంట్ నో ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ మీరు ఉపనిషత్తు మీద చెప్పండి నేను నేను ఇంకేం చెప్తాను ఉపనిషత్తు మీద చెప్పమంటే చెప్పమనకపోతే అసలు నేను వెళ్ళిన నేను చెప్పాలంటే ఉపనిషత్తేనే గీతనా ఇంక మిగతా వాటితో మనకేమిటి పెద్ద సంబంధం అసలు సాహిత్యం మీద చెప్తామా ఇవే సరే ఏ ఉపనిషత్తు ఏ ఉపనిషత్తు అంటే బ్రోదాంగకం అంటారు కదా దానికేమి బిగినింగు ఎండో లేదో అలా విశాలంగా ఉంటుంది ఏదో చిన్న ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు మీద చెప్పను నేనేమన్నానంటే ఈశావాస్యోపనిషత్తు కాదు అలా వేయకండి పేపర్లోనూ ఈశావాస్యమిదం సర్వం డాష్ డాష్ డాష్ దాని మీద ఒక వాక్యం ఎందుకంటే ఈశావాస్యోపనిషత్తు మీకు చెప్పడం ఏంటంటే ఉపనిషత్తు దాని ఉపన్యాసం చెప్పడం ఏంటి అది పదిహేను రోజులు పాఠం అది దాని ఉపన్యాసం ఏం చెప్తాను నేను సో ఈశావాస్యం ఇదం సర్వం డాష్ డాష్ డాష్ అంటే ఆ ఒక్క శ్లోకం చెప్తారా ఒక్క శ్లోకం కూడా చెప్పను ఈశావాస్యం ఇదం సర్వం చెప్తాను ఎంతసేపు గంట ఉన్నారా గంట ఉన్నారా అదే చెప్తాం అది ఇట్ రిక్వైర్స్ దాట్ ఎందుకంటే ఈ సర్వము ఈశ్వరుని చేతను కప్పివేయబడవలను అని వాక్యం విధి జ్ఞానానికి సంబంధించిన విధివాక్యం వాస్యం అది ఆ విధి ప్రత్యయం అది సో సర్వాన్ని ఈశ్వరునితోటి కప్పేయాలి ఏమిటండి కప్పేయడం అంటే ఏమిటి వాట్ ఈస్ దాట్ సో ఈ సర్వం అంటే ఇది ఒక పెద్ద విచారం ఇది చెప్తాను ఇది చెప్పడం ప్రారంభించాను నేను వచ్చేసరి ఇన్వైట్ చేశాను నేను నాలుగేళ్లు వెళ్ళం మానేశాను నాలుగేళ్లు ఇన్వైట్ చేసినా వెళ్ళలేదు ఇంకా ఐదో ఏడాది ఇంక ఇన్విటేషన్ ఇప్పుడు ఇన్విటేషన్ చేసి వాళ్ళకు ఒక మర్యాద ఇవ్వడం అనేది ఉంటుంది మీరు కృష్ణాష్టమికి నాలుగేళ్ల నుంచి ఇక్కడికి వచ్చారు మా సభకి మీరు రాలేదు ఈసారి మీరు వచ్చి తీరాలి అంటే ఇంకే మరి న్యాయం కాదు సరే వస్తున్నాను ఇది టాపిక్ వెళ్ళాను గంట ధర మాట్లాడా యూ బిలీవ్ మీ నేను గంట గంట ధర మాట్లాడేప్పుడు మొత్తం ఆడియన్స్ అంతా రెండు విభాగాలు అయిపోయింది ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ దే లౌడ్ ది లెక్చర్ అండ్ అనదర్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ దే ఆర్ వెరీ సో ఏమండే అంతా దేవుడినా ఇంకా ఇంకా ఏమీ మిగతావేమీ లేవాలి అంటే నన్ను ఏం చెప్పమంటారు ఈశావాస్యమిదం సర్వం పాఠం చెప్పేప్పుడు ఏం చెప్పాలి నేను మిగతా ఉన్నాయని చెప్పాలని మిగతావన్నీ ఉన్నాయని చెప్తే ఈశావాస్య మీద సర్వం అని ఎలా చెప్తానండి ఈశావాస్య మీద సర్వం చెప్పడం అంటే ఏమిటి మిగతావన్నీ లేవని చెప్పడం ఇది ఒకటి అది ఒకటి కాదు ద్వై అద్వైతం అంటే నెగిటివ్ కదండీ అది అద్వైతం ఈజ్ నాటే పాజిటివ్ థింగ్ నా అద్వైతం మిగతా సర్వం కల్విధం బ్రహ్మ అంటే అసలు వాక్యాన్ని బాధాయం సమానాధికరంగా సర్వమును నిషేధిస్తే కానీ మీకు బ్రహ్మజ్ఞానం కలగదు ఈ ఆభరణ ప్రపంచం అంతా బంగారము అని తెలియాలంటే మీరు నామరూప నిషేధం చేయకుండా మీకు తెలియనే తెలియదు అదే ఈశావాస్యం ఏదో సర్వం అదే చెప్పారు అంటే ఇలాగ ఇలాగంటే అనవసరం అండి నాణ్యదస్థితి వాది సో పుణ్యము పుణ్యము చేత పొందదగినటువంటి స్వర్గము అంతకుమించి ఇంక మిగతావేమీ లేవు అనవసరం లేవనరు అనవసరం ఎవళ్ళకు అనవసరం ఎవరు నిర్ధ నిర్ణయించాల్సింది నువ్వా పీపుల్ డిసైడ్ అయితే త్రూ అపాన్ ది పీపుల్ మార్కెట్లో లాగా ఇట్స్ ఎ సూపర్ మార్కెట్ వేదం అన్నది దీంట్లో ఇవన్నీ ఉన్నాయి కావాల్సిన వాడు కావాల్సింది తీసుకుంటాడు నువ్వేవాడు ఆయా నిర్ధారణ చేయడానికి ఎనీవే నాణ్యదస్థితి వాదినహా అప్పుడు నేను ఒక గుణపాఠం నేర్చుకున్నా మనం ఇటువంటి స్థానంలో మనం ఇటువంటి సర్వాత్మభావాన్ని చెప్పరాదు సర్వాత్మభావం చెప్పాలంటే వినివడికి దానికి యొక్క శోభ తెలుసుకోవాలి కదండి తినేవాడికి దాని మీద రుచి లేదనుకోండి దాని మీద రుచి లేకపోవడం వేరే విషయం రుచిని మనం కలిగిస్తాం అది సమస్య కాదు కానీ వాడు నెగిటివ్ ఫీలింగ్లో ఉంటే ఇంక వాడికి మీరేం రుచిని కలిగిస్తారు ఎనివే సో నాణ్యదస్థితి వాదినహా అన్నదానికి మీకు దృష్టాంతంగా చెప్పా మేము అనుకుంటున్నదేదో ఇదే తప్పి మరొకటి లేదు ఒక ఆయన నా వచ్చారు పెద్ద విద్వాంసులు పరాశర పరాశర సంహిత కాదు ప్రపంచతంత్ర ప్రపంచసారతంత్రము ప్రపంచ సారతంత్రము శంకరాచార్య విరచితము మీ అభిప్రాయం ఏమిటని అడిగారు నన్ను అడగడం ఎందుకు చెప్పండి నన్ను అడిగితే నన్ను నేను నిర్మోహమాటంగా చెప్తాను ఎందుకంటే మనం అడిగిన దానికి ఒక పూచీగా చెప్పడం ధర్మము ఒక అభిప్రాయంలో నేను ఉంటాను సో ప్రపంచ సారతంత్రము శంకరాచార్య విరచితము అని ఏదో చెప్పారండి అని నా అభిప్రాయం అడిగారు అక్కడ అడగడని మందు ఉన్నారు నా అభిప్రాయం అడిగితే నేను చెప్పాను శంకరాచార్యుడు ఐడియం ఏంటండి అదంతా అసందర్భం అని చెప్పి ప్రపంచసార తంత్రము దాని పేరే తంత్రం తంత్ర గ్రంథ తంత్రాన్ని సూత సంహితలో దుమ్మెత్తిపోస్తారు అవైదికము అని చెప్పి రాస్తారు ఈ తంత్రం అనేది అవైదికము దీంతో వే వేదము చెప్పేది నిత్యకర్మలు క్లీన్గా ఉంటాయి దాంట్లో తంత్రము గోళ అధికంగా ఉండదు సో ఈ తంత్రాన్ని అవైదికం అని చెప్పేసి సూత సంహిత నిర్ధారణ చేస్తుంది సో ప్రపంచసారతంత్రం శంకరాచార్యులు రాశారా ప్రపంచ స్వాతంత్రంలో అంతా కూడా చాలా భేద దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎవేవో ఎవేవో ఉపాసనలు ఎవేవో పూజలు ఎవేవో సమాచారం ఎవేవో మంత్రాలు లక్ష తొంభై మంత్రాలు ఎక్కడ ఒక సెటిల్మెంట్ ఉండదు వ్యవసాయాత్మిక బుద్ధి అన్నది అసంభవం ఉంటుంది అదేమో శంకరాచార్యులు రాశారు ఎవరో ఈ శంకర పేరు ఎంతమందికి ఉంది ఈవేళ ఎంతమంది ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ హ్యాస్ ఘాట్ వన్ కోహార్ట్ హూ ఈజ్ established as Shankaracharya you know that? మీరు న్యూస్ సరిగ్గా వింటారో నన్ను అడిగితే నేను చెప్తా త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ శంకరాచార్యులు అందరూ కాదు నేను ఒక శంకరాచార్యుని అపాయింట్ చేస్తున్నానని మా గతలో ఒక పీఠం లాలు ప్రసాద్ యాదవ్ చీఫ్ మినిస్టర్ తప్ప వాన్స్ ఓ పీఠం ఒకటి పెట్టాలకుండా పెట్టలేడా మీరు ఇప్పుడే రాజపురుషా చూశారు కదా సో అతను వెంటనే ఒక ఒక తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈయన శంకరాచార్యులు అని ఆయనకు ఒక కషాయం మెసేజ్ పెట్టాడు ఆయన్ని ఈ ఈ వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆయన కొత్త కాలం అయిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత సడన్గా వాళ్ళకి గుర్తు వచ్చింది లాలూ శంకరాచార్య వెరీజీ అని వెతికి పట్టుకుంటే ఆయన ఏదో పాన్ షాపు ఏదో నడిపించుకుంటున్నాడు ఆయన ఏదో బిజీగా ఉన్నాడు ఆయన అడిగారు ఏమిటండి కాషాయం తీసేస్తారు అప్పుడు లాలూ శంకరాచార్యగా మీరు ప్రసిద్ధి చెందారే మీరు అంటే నా వల్ల ఎక్కడ అవుతుందండి శంకరాచార్య నాకు సంస్కృతం రాదు ఏం రాదు నేనేదో ఆయన ఏదో పెట్టేటప్పుడు ఏదో చేసామో అది ఇప్పుడు ఏం లేదండి నేను పాపం ఆయన వైట్ డ్రెస్లో ఉన్నాడు వివేకవంతుడు కనుక సో దట్ వే ఎండెడ్ లాలూ సు శంకరాచార్య సో సోమిని శంకరా హూ ఇస్ నాట్ ఎ శంకర హూ ఇస్ నాట్ ఎ శంకర కనుక ఆ ప్రపంచసారతంత్రం నాణ్య స్థితి వాదిన ఈ విధంగా కామ్య కర్మల్లోకి మనిషిని పుష్ చేసేస్తూ ఉంటారు సో అది చాలా అయోగ్యమైనది ఆ పని చేయవద్దు అని కామన్ ఎంతో పనిషత్తు కదండి కామ్యకర్మలను నిందించి మనిషి మనస్సులో ఏదైనా కామన పుట్టిందంటే సిగ్గుపడి చేయాలి పాఠం అలా ఉండాలి నిజంగా నేను పాఠం చెప్పేవాడిని ప్రజహాతి యథా కామాన్ రాబోతోందో శ్లోకం ఆ పాఠం చెప్పాను ఎక్కడ యుఎస్లో పాఠం చెప్పాను యుఎస్లో పాఠం చెప్తే సమ్ ఆఫ్ ది పీపుల్ లవ్డ్ ఇట్ మెనీ ఆఫ్ దెమ్ లవ్డ్ ఇట్ సమాబ్దం కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్ అంటే ఏంటంటారు స్వామీజీ మీ ఉద్దేశంలో అసలు ఏ కోరిక ఉండకూడదా అంటే మీకు ఉండకూడదు నాకు ఉండకూడదు కదం లేదు స్థితప్రజ్ఞుడిది ఉండకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అంటే కొన్ని కోరికలు అట్టబెట్టుకోవచ్చు కదండి అని అని అని ఎవరో పలానా వారు చెప్పారు మరి వారు అలా చెప్పు ఉండొచ్చు మరి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు మీకు సంస్కృతం వచ్చా పోనీ పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు సంస్కృతానికి ఇచ్చిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీకు వచ్చు కదా సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి అక్కడ ప్రజాతిమాన్ సర్వాన్ పార్థ మనోగత హే అర్జున రిలింక్విషెస్ ఆల్ ది డిజైర్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి అంటే ఆల్ అంటే మరి అన్నీనా మరి ఏమో మీరే చెప్పండి ఆల్ అంటే అన్నీనో కాదు ఏదో మీరే చెప్పండి యూ వాంట్ టు డైల్యూట్ ఇట్ ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ తర్వాత ఇంకా ఉన్నాయి అదొక్కడే కాదు తర్వాత శ్లోకాలు ఉన్నాయి ఇంకా నాలుగు ఐదు శ్లోకాలు వరుసగా వస్తున్నాయి మరి అక్కడ అవన్నీ చూసి మీరు ఆ సందర్భం చూస్తే వాళ్ళు అన్నదానికి అన్నీ అర్థం ఉంది మరి అయితే ఏ కోరిక ఉండద్దు అలాగే చెప్పారు మహాత్ము ఏ కోరిక ఉండొద్దు అన్నారు ఏ కోరిక పెట్టుకోద్దు ఇప్పుడు మీరు చూడండి మీరు భోజనం చేస్తారు మీకు భోజనానికి సంబంధించి యూ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి సాధారణంగా ఉంటాయి ఇది ఉంటే బాగుండు కొత్త అవకాయ ఉంటే బాగుండు ఇదేది అనివో డిజైర్స్ ఉంటాయి భోజనం అయిపోయిన తర్వాత అర్జు కాన్షియస్ ఆఫ్ దట్ ఫుడ్ నో ఇప్పుడు నేను తిన్నా ఈ జీర్ణం కావాలి ఈ పెరుగు జీర్ణం కావాలి ఈ బొబ్బట్టు జీర్ణం కావాలి అర్జు డిజైరింగ్ లైక్ దాట్ నో ఎందుకని వైఆర్ నా సపోజ్ అరగలేదనుకోండి మీ పరిస్థితి ఏమవుతుంది తెల్లారేపడికి హాస్పిటల్కి పరిగెత్తాల్సి ఉంటుంది కడుపులో బోట్లు వస్తాయి ఎంత కష్టపడాలి మొన్నడు ఏ పని పూర్తవద్దు మొన్న సపోజ్ మీకు లక్ష రూపాయల వ్యాపారానికి సంబంధించిన పని ఉందనుకోండి రాత్రి తిన్నా అన్న అరగలేదనుకోండి ఈ లక్ష రూపాయల వ్యాపారం పని పక్కన పడి ఉంటుంది మీరు ముందు దీని సంగతి చూడాలి కాబట్టి మీరు కోరుకోవాలి అసలు ముందు కోరుకోవాల్సింది ఏదైనా ఉంటే ఇదే కోరుకోవాలి ఎందుకు కోరుకోవటం లేదు బికాజ్ ఇట్ హ్యాపెన్స్ నాట్ బై యువర్ డిజైర్ ఇట్ హ్యాపెన్స్ బై హయ్యర్ ఫోర్స్ మంచి అంతలో మనం కోరుకోవడం అనవసరం సిల్లీగా ఉంటుంది నేను తిన్నది అరగాలి అని కోరుకుంటే సిల్లీగా ఉంటుంది సపోజ్ అరిగింది అనుకోండి నేను కోరుకున్నాను నా కోరిక తీరింది అరగలేదనుకోండి నా కోరిక విఫలమైంది వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ సో ఏ కోరిక వద్దండి వండర్ఫుల్ వీఆర్ లైక్ దట్ ఓన్లీ మేము కోరుకోవటం లేదు వండర్ఫుల్ యు ఆర్ ఏ స్థిత ప్రజ్ఞ విత్ రెఫరెన్స్ టు ద ఫుడ్ యూ హవ్ కన్ష్యూమ్డ్ యు ఆర్ ఎ స్థిత ప్రజ్ఞ బట్ ది పాయింట్ ఈజ్ కెన్ యూ డూ దట్ విత్ రిగార్డ్ ది ఎంటైర్ లైఫ్ దట్ ఈస్ ది పాయింట్ ఇఫ్ you క్యాన్ డూ దాట్ దూఆర్ ది రియల్ స్థితి దట్ ఈస్ ది కాంటాక్స్ట్ ఈ కాంటెక్స్ట్ దాన్ని డైల్యూట్ చేయకూడదు ఎప్పుడు కూడా మనం ఆ ఎత్తుకు ఎదిగి edigi చేయాలి కానీ దాన్ని క్రిందకి దించే dinchi చెయ్యరాదు నిజనే దాన్ని కామన్ ఇన్ ఓ పనిషత్ వస్తు సో నిజానికి మీరు ఇఫ్ యూ రిమెంబర్ ముండక ప్లవాహ్యేతే అదృఢాహ యజ్ఞ రూపా ఈ కామ్యయజ్ఞాలున్నాయే సో కామ్య స్వర్గము స్వర్గం కంటే ఇంకొకటి ఆ విధంగా ప్రజాపతిరి యజ్ఞాన సృజత ప్రజాపతి అనే అర్థవాద వాక్యాలు ఇక్కడ అర్థవాదాలు పుష్పితాం వాచం అన్నారు చూడండి వాక్యాలు ఉన్నాయి ప్రజాపతిరి యజ్ఞాన ప్రజాపతి గారు అంటే పరమేశ్వరుడు యజ్ఞములను సృష్టించిన ఒక యజ్ఞం కాదు ఏమే అగ్నిహోత్రం దర్శ పూర్ణమాసం అతిరాత్రం ఎట్సెట్రా డజను ఒక డజన్ యజ్ఞాలను సృష్టించారు దీంట్లో అగ్నిహోత్రం కంటే పదిరెట్లు ఫలం దర్శ పూర్ణమాసకి ఇచ్చారు దర్శ పూర్ణమాస కంటే పదిరెట్లు ఫలం అతిరాత్రానికి ఇచ్చారు దానికంటే పదిరెట్లు అప్తోర్యామానికి ఇచ్చారు అలాగా గ్రెడేషన్లో ఉంటాయి మంత్రాలు అలా ఉంటాయి అర్థవాదులు అలా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ ఈ కామ్య కర్మలు ఉన్నాయే వాటి ఎందు ఆ విధమైనటువంటి వైవిధ్యం ఉన్నది అదొక ధోరణిగా ఉంటుంది అర్థవాద వాక్యాలు వాటిని ప్రోత్సహిస్తాయి అవి తప్ప ఇంకేమీ లేదనేటువంటి అజ్ఞానంలో మాత్రం మనిషి ఉండరాదు సో ప్లవాహ్య అయితే అదృఢాహ యజ్ఞ రూపాహ నేను ముండకోపనిషత్వాక్యం కోర్చేస్తున్నాను సో యజ్ఞములు అనే రూపంగా ఉండేటువంటి ఈ ప పది రకాల రకాల యజ్ఞాలు లిస్టు ఉందే యజ్ఞాల రూపంగా ఉండేటువంటి ఈ ప్లవములు ప్లవ అంటే పడవ ఈ సంసారాన్ని దాటించే పడవ ఈ కష్టాల నుంచి తీసుకెళ్లి స్వర్గంలో పారేస్తుంది ఈ పడవ లవాహ్యైతే ఈ పడవలు ఉన్నాయే అదృఢా హేవి గట్టివి కాదండి ఇవి కొంచెం చిల్లు పడవలు లవాహ్యైతే అదృఢాహ యజ్ఞరూపా ఏత్రేయ ఏభినందీ మూఢా ఈ కర్మానుష్ఠానము కోరికలు కర్మలు కోరికలు కర్మలు ఈ కర్మానుష్ఠానమే శ్రేయస్సు అంటే మోక్షము అని ఎవళ్ళైతే భావిస్తారో భావించి దాన్ని ఆ విధంగా ప్రశంసిస్తారో అభినందంతి అభినందన సభలో అభినందిస్తారో ఏ అభినందంతి మూఢ వాళ్ళు వ్యామోహితులు పీపుల్ జరామృత్యుం పునరేవాపియంతి అని ఆ మంత్రం వాళ్ళు తిరిగి మళ్ళా పుడతారు పుట్టారు కాబట్టి వృద్ధులవుతారు జరా దోషాన్ని అనుభవిస్తారు మృత్యుం మృత్యుదోషాన్ని కూడా అనుభవిస్తారు అంటే మరణ భయాన్ని అనుభవిస్తారు మనుషులకి మరణ భయం ఉంటుంది వెరీ వెరీ ఒక ఆయన అడిగారు మీ కోరిక ఏమిటండి అని అడిగారు ఆయన వయస్సు తొంభై ఐదు అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నలభై ఏళ్ళు మీ కోరిక ఏమిటండి మీరు చాలా అని విలేకరులు ఎవరు అడిగారు రైప్ ఓల్డ్ ఏజ్లో ఉన్నారో మీ కోరిక ఏమిటండి భారతదేశము యాభై ఏళ్ళని డైమండ్ జూబిలీ అంటారా గోల్డెన్ జూబిలీ అంటారు గోల్డెన్ జూబిలీ భారతదేశం గోల్డెన్ జూబిలీ చేసుకోవటం నేను చూడాలి దట్ ఈస్ హిజ్ డిజైర్ అది దేశభక్తి అది లుక్స్ లైక్ దాట్ ఆయనే అన్నారు పాపం నేను అనక్కర్లా ఆయనే అన్నారు ఇది స్వార్థమేనండి దేశభక్తి మీరు అనుకోవద్దు ఐ వాంట్ టు లివ్ అనదర్ టెన్ ఇయర్స్ ఎందుకంటే భారతదేశం డైమండ్ జూబిలీ అంటే ఇంకా టెన్ ఇయర్స్ ఉంది అప్పటికి అప్పటికి దాకా జీవించాలని ఆయన కోరిక సపోజ్ హీ లివ్స్ వన్ నాట్ ఫైవ్ నాట్ ఎ బిగ్ డీల్ ఈ రోజుల్లో వన్ నాట్ మీరు వెళ్ళి మీరు మళ్ళీ అడిగితే స్టిల్ హీ విల్ హ్యావ్ మృత్యు భయం మృత్యు భయం అన్నది విధులు పెట్టేది కాదు ఒకప్పుడు పైకి చెప్పలేకపోవచ్చు అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు తొంభై ఏళ్ళ వాడు ఉన్నాడు అనుకోండి ఒక యంగ్ మ్యాన్ లాగా మాట్లాడాడు అనుకోండి చుట్టూ విన్నవాళ్ళకి బాగున్నాడు అలా ఆది పైకి అనరు అనరాదు ఇంకా అనే సందర్భం కాదు సభా మర్యాద అదర్వైజ్ People are terrified of death. Why? Because పీపుల్ ఆర్ టెరిఫైడ్ ఆఫ్ డెత్ వై బాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ జరామృత్యం పునరేవాపయతి కాబట్టి కామ్యకర్మలలో ఈ దోషము గలదు అని ఇంకా ఆ విషయంలో ఇంకొక శ్లోకం అందాము భోగైశ్వర్యప్రసక్తృతచేత వ్యవసాయాత్మిక buddhihi తయృతేత్యవసాయాత్మిి సమాధీయోగమునందు ఐశ్వర్య ఐశ్వర్యమునందు ప్రసక్తానాం గట్టిగా తగుల్కొన్న ఆ పదానికి అర్థం అదే ప్రసక్తానాం గట్టిగా అతుక్కుపోయారు అని అర్థం గట్టిగా తగుల్కొన్న వారికి తగులుకున్నట్టుయు ఆ వాక్యముచే వాచం అని చెప్పారు కదా పైన వాచం ప్రవదం తెసు పుష్పితాం వాచం స్త్రీలింగం తయా స్త్రీలింగ శబ్దం అది అంచేతనే తయా అంటే ఆ వాక్యముచే దాని కనెక్షన్ ఆ వాక్యం ఎటువంటి వాక్యం అర్థవాద వాక్యం ఈ పుణ్యం చేస్తే నీకు ఇది వస్తుంది ఇది చేస్తే ఇది వస్తుంది అని అర్థవాద వాక్యముచే అపహృత చేతసాం అపహృత అపహరించబడిన చేతసాం వివేకము గలవారలకు వీడికి వివేకం ఉండదు ఆ వాక్యం ఒకటి వింటాడు దాన్ని బట్టి పోతూ ఉంటాడు ఆ పుణ్యం సంపాదించుకోవాలంటే ఇంకా వివేకం అనే మాటే ఉండదు వివేకం అనేది ఒక్క పిసరుంటే వీడు కొంచెం ముందు వెనక ఆలోచిస్తాడు వివేకం వివేకం అనేది ఒక్క పిసరు కూడా జనాలు కలిగి ఉండరు చాలా మూర్ఖంగా పోతూ ఉంటారు ప్రజా అపహృత చేత సా వాక్యముల యొక్క వాక్యముల చేత అపహరింపబడిన వివేకము అంటే ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అనేది కూడా తెలుసుకోవడం చేత కాకపోతే ఇంకేం చెప్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఉంగరం ఒకటి పెట్టుకుని ఉంగరంలో ఆడదానికి రాళ్ళు వేసేసుకుని ఆ ఉంగరం అలా పెట్టుకుని ఇటు తిరుగుతుంటే ఇంకా మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంటాడు వాడు అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ ఆఫరింగ్ సొల్యూషన్స్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇలాగంటే భాష ఈ మధ్యన ఈ భాష కూడా ఇట్ ఈజ్ అక్వైరింగ్ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ ట్రెండ్స్ ఆ భాష వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది మేము వీఆర్ ఆఫరింగ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ హౌ హౌ యూ ఆర్ ఆఫరింగ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ హౌ అంటే ఆ రత్నముల ద్వారా మేము సొల్యూషన్ డూ మీన్ బై దాట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్ సో ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇది మేము ప్రార్థన ద్వారా రోగములను ఏమి చేస్తామంటారు క్రిస్టియన్ మిషనరీస్ మీరు ప్రార్థన ద్వారా రోగం నయం చేసే పక్షంలో మరి సెయింట్ తెరీసా అమ్మగారిని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు పోపు గారిని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు అలాగే మాట మాట్లాడకూడదు అంటే మీకు రోగం వస్తే హాస్పిటల్కి జాయిన్ అవుతారు వెళ్ళి మాకు రోగం వస్తే ప్రార్థనలు చేస్తారు మీరు అది కూడా మీరు చేస్తారు అది హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు ప్రార్థనలే చేయొచ్చు కదా అవి చుట్టూ చేరి అడ్డీ మెయిన్ మీద అలాగంటే మాటలు మాట్లాడకూడదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి వైద్యం అనేది ఒకటి ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలి సెయింట్ ధరీస్ అవ్వచ్చు లేకపోతే ఒక మహాత్ములు కావచ్చు ఒక సపించ గృహస్థుడు కావచ్చు ఎందుకంటే దేహంలో అందరూ సమానం దేహం స్థాయిలో భేదం లేదు కల్కి భగవాన్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయనకు అనారోగ్యం చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎవరండి పేషెంట్ నెక్స్ట్ పేషెంట్ ఎవరంటే కల్కి భగవాన్ గారు అని నెక్స్ట్ పేషెంట్ ఆయన కడుపులో బోట్లో ఏదో ఎండాస్కోపీయో మరోస్కోపీయో ఏదో చేయాల్సి ఉంటుంది సో దేహం లెవెల్లో యూ కెనాట్ క్లెయిమ్ సమ్ సుపీరియారిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నాట్ ఫెయిల్ ఆల్సో కాబట్టి సో అలాగంటే క్లెయిమ్స్ చేయకూడదు చాలా తప్పదు కానీ అలా క్లెయిమ్ చేసి వాడు ఒకడు క్లెయిమ్ చేస్తుంటే దయాపహృత చేత సా వీడి యొక్క వివేకం దాని చేత అపహరింపబడుతుంది తర్వాత ఇంకోటి మన శాస్త్ర దీంట్లో బృహదారం యొక్క ఉపనిషత్తులో మీకు ఆ పుస్తకంలో అసమనం రిఫర్ చేసుకున్నాను నేను ఆ పుస్తకం ద్వారా ఉండడం చేత సో దాంట్లో ఈ దీని మీద చర్చ చేశారు మనిషి సుఖ దుఃఖాలని దేని చేత పొందుతాడు ఇప్పుడు దేవతల యొక్క అనుగ్రహం వల్ల సుఖ దుఃఖాలను పొందుతాడా దేవతలు అనుగ్రహిస్తే సుఖము అనుగ్రహించకపోతే దుఃఖము ఈ దట్ ది కాజ్ పూర్వకర్మ ప్రభావం చేత సుఖ దుఃఖాలు ఈజ్ దట్ ది కాజ్ లేకపోతే అదేమిటి ఆ గ్రహములు నక్షత్రములు ఆర్ధే ది కాజ్ తర్వాత కాల విధాని ఆ కాలము నాకు ఒక స్పెషల్ షెక్ట్ ఉంటుంది టైం బాగోలేదండి ఈ మధ్య కాలంలో ఉంటారు మీరు వినుంటారు ఆ కాలం ఏం చేస్తుందంటే కాలము యొక్క ప్రభావించేటప్పుడు ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది దేర్ ఫర్ కాల ది అని ఈ విధంగా శంకరాచార్యులు ఐదారు కాజెస్ని కన్సిడర్ చేశారు కన్సిడర్ చేసి ఆయన ఏమనని సిద్ధాంతం చేశారంటే బేసిక్గా కర్మ ఫలానికి ఉపాదానము కర్మ అన్నారు ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్ మీకు కావాలంటే మీకు దైవం అనుగ్రహించ దేవతలు అనుగ్రహించాలి అయితే నెక్లెస్ ఎందుకు వస్తుంది ఏదో ఆటంకం రావచ్చు కావండి దేవతలు అనుగ్రహం కావాలా గ్రహాలు నక్షత్రాలు కూడా అనుగ్రహించాలి అయితే నెక్లెస్ వస్తుందా రాదు కొంతమంది నెక్లెస్ కావాలని అనుకుంటూ అనుకుంటూ పదేళ్ళు అయిపోతుంది కాబట్టి దేవతల అనుగ్రహం కావాలి తర్వాత నక్షత్రాల అనుగ్రహం కావాలి కాలం యొక్క అనుగ్రహం కావాలి అన్నీ కావాలి కానీ అలా లెక్క వేయకూడదు నెక్లెస్ కావాలంటే ఏం కావాలండి బంగారం కావాలి మీరు ఏమన్నా నెక్లెస్ కావాలండి అంటే గ్రహంతో మొదలెట్టకూడదు గ్రహ అవసరం ఉంటుంది మొట్టమొదటి ప్రారంభం ప్రారంభమే గ్రహంతో మొదలెట్టకూడదు ఉపాదానకారం ఏది లేదు ఎందుకంటే యుక్తియుక్తంగా ఉండాలి కదా న్యాయబద్ధంగా ఉండాలి కదా సో ఇప్పుడు మీ కుర్రాడికి ఎంసెట్లో మంచి మార్కులు రావాలనుకోండి మీరేం చేయాలి ముందు వాడిని ఒక ట్యూషన్ మాస్టర్ దగ్గర బారాయాలు తీసుకెళ్ళి ఆ తర్వాత ఒక చోట దేవాలయంలో పూజ కూడా చేయించుకోవాలి మీరేమో ట్యూషన్ మాస్టర్ దగ్గర మానేసి కేవలం పూజ చేయిస్తానంటే అది మీరు అన్యాయం చేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు అలా చేయకూడదు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి అడుకో అగ్నితుండ మాత్రం ఏదో వేసి ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేయాలి ఏదో కనీసం కమ్సే కమ్ ఒరవ మాత్రలు ఉండేవి నల్లగా ఉండేవి ఏదొచ్చినా అదే వేసేవారు అవి అమ్మకానికి ఒక ఆయన తీసుకొచ్చేవాడు అగ్నితుండ మాత్రలు అని ఒక ఆయన తీసుకొచ్చేవాడు ఆ ఫ్యామిలీస్ ఫ్యామిలీలో వాళ్ళు ఇరవయో ముప్పయో కొనుక్కుని దాంట్లో కోసుకునేవారు పిల్లలకి పెద్దలకి ఏదైనా రోగం వచ్చినా కడుపుల పొట్లు వచ్చినా ఏదొచ్చినా అదే ఇచ్చేవారు అది ఇచ్చి దేవుడికి దండం పెట్టుకున్న ఆయన పూజాది చేసుకో ఈవేళ పాపం కుర్రాడికి బాగోలేదు దేవుడికి ఏదైనా కొంచెం ఎవర్రా ఏదైనా సూర్య కవచం చదవండి లేకపోతే ఏదైనా దేవి స్తోత్రం చేయండి అని అది కూడా చదివించి ఇవన్నీ మాత్రమేసి పాతకాలం వలన ఇవ్వండి దేని స్టేటస్ దానికో దేవుడు ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఉంటుంది దేవతల అనుగ్రహం కావాలి కాబట్టి ఆయన ఏమంటారంటే కర్మ ఫలానికి అది సుఖం కానీ దుఃఖం కానీ దానికి ఉపాదానము అంటే మెటీరియల్ కాజ్ కర్మ అని చెప్తారు కాబట్టి మనకు సుఖ దుఃఖాలు కర్మ వల్ల వస్తుంది మనం ఆ యాంగిల్ ఏదోతో ఆలోచించాలి కానీ ఊరికి అడ్డదిడ్డంగా పది దానికి పది ఎత్తితే ఏమైనట్టు కాబట్టి సో తయాపహృత చేత ఈ అపహ వివేకం లేనివాడు మౌలికమైనటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకోవడం వాడికి చేతవదు అందాము ఆ శ్లోకం పూర్తి చేద్దాము అటువంటి వారికి వ్యవసాయాత్మిక నిశ్చయం రూపముగా ఉండే బుద్ధి బుద్ధి సమాధవు సమాధి ఎందు న విధీయతే నేల పాడాదు బుద్ధి నిశ్చయం ఉండదు అది చాలా చంచలంగా ఉంటుంది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది టెన్స్గా ఉంటాడు నిశ్చయంగా ఉండదు తర్వాత వాడి జీవితంలో వాడికి సమాధి అనేది కుదరదు సమాధి అనగానే ఈ సమాధి శబ్దానికి నిర్వచనం ఇప్పుడు చెప్తాను అది ఇంకా గీతలో సర్వత్రా సమాధి అంటే ట్రాన్స్ సూపర్ కాన్షియస్ అవేమీ కాదు సో సమాధి శబ్దానికి నిర్వచనం ఏమిటంటే తత్వాబోధ ఏవాయం వాసనా పవక రోక్త సమాధి శబ్దేన నతో అని సమాధి శబ్దాన్ని సురేశ్వరాచార్యులు వార్తీకలను నిర్వచించారు సో తూష్ణీం అవస్థితి అంటే మైండ్ స్టన్ అయిపోయి సైలెంట్ అయిపోయి నిలబడి ఉండడం అది సమాధి కాదు నటు తూష్ణీం అవస్థితి ఎందుకంటే మీరు ఒక ప్ర ఒక పర్టికులర్ ఆ టెక్నిక్ని మీరు ఉపయోగించి మైండ్కి అటువంటి స్టన్ అనే సిచ్యువేషన్ స్టండ్ అనే సిచ్యువేషన్ తీసుకురావచ్చు తర్వాత ఇంకొకటి మీరు గమనించరో లేదో మీకు సపోజ్ ఒక ఒక పాము ఏదో సరిగ్గా నడిచి వెళ్తుంటే దారిలో మంగళం ప్రతిహతం వస్తూ అలా అవ్వాలని కదూరికే దృష్టాంతం నడిచి వెళ్తుంటే పాము కనపడింది అనుకోండి దెన్ యూ గెట్ స్టార్ స్టన్ అయిపోతారు లేకపోతే మీరు గమనించారా ఈ రోలర్ కోస్టర్స్ అని ఇక్కడ ఇక్కడ తక్కువ అమెరికాలో ఈ పిచ్చి ఎక్కువ వాళ్ళకి మైండ్ ఓవర్ యాక్టివ్గా ఉంటుంది హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఆ మైండ్ యొక్క యాక్టివిటీ తట్టుకోలేడు మైండ్కి యాక్టివిటీ పెరిగిపోతే మనిషి తట్టుకోలేడు సిక్ అయిపోతాడు హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఏ డిసీజ్ అది రోగం అది దాన్ని తట్టుకోలేకపోతాడు మనిషి ఈ ఈ మైండ్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు రిక్షా కులర్ ఉన్నాడు అనుకోండి వాడి మైండ్ హైపర్ యాక్టివ్గా ఉండదు వాడి వాడికి ఉన్న యాక్టివిటీ మైండ్కి ఉన్నటువంటి ఆకాంక్షలు అంతా కలిపి కట్టకట్టి ఆ రోజు వంద రూపాయలు సంపాదించడం సాయంకాలం అయిన తర్వాత ఏదో దారు అనో లేకపోతే ఏదో ఖర్చులనో ఇవనో ఇవ్వనో అలాగేవో కొనో బీడీ కట్టడం తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది వాడికి అంత మనకున్నంత తీవ్రమైన ఆసక్తి కూడా ఉండదు వాడి ఓ లెవెల్లో ఉంటుంది యాక్టివిటీ ఆ మైండ్ యాక్టివిటీ ఈ డజన్ మేక్ హిమ్ సిక్ వెరాజ్ ఓ కోటీశ్వరుడు ఓ ఉన్నాడు అనుకోండి వీడి మైండ్కి యాక్టివిటీ ఉంది బికాస్ ఆఫ్ విచ్ హీ బికమ్స్ సిక్ వాటే థింగ్ ఇట్ ఈస్ అమెరికాలో um uh, 36% of the world's uh, mood altering drugs are consumed by americans ila tasadiya petrol 40% of the world's petrol valle consume chestaru mari no surprise rapanjalo unna energy lo 40% vallu consume chestaru unna de 5% 40% vallu consume chestaru ప్రపంచంలో ఉన్నటువంటి మూడ్ ఆల్టరింగ్ డ్రగ్స్ అని ఏదో ఏదో హైపోట్రోపిక్ డ్రగ్స్ అని ఏదో ఉంటారు వాటిని ఆ డ్రగ్స్ వాటి అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి వాళ్ళ దగ్గర జర్నల్స్లో అంటే మనస్సు బాగులేనప్పుడు పరిపరి విధాలుగా మానసికమైన సమస్యల కోసం వేసుకునే టాబ్లెట్లు ఇవి ప్రపంచంలో ముప్పై ఆరు శాతం వాళ్ళు వేసుకుంటారు అక్కడ చిత్రం ఏంటంటే హాలీవుడ్ అని ఉంది హాలీవుడ్లో అందరూ రిచెస్ట్ పీపుల్ వెరీ రిచ్ పీపుల్ దానికి ఓ సన్ బౌలివార్దు అనో ఏదో ఉంది నేను వెళ్ళాను ఆ బౌలివార్దు మీద అదంతా చూసా సో సన్ సన్సెట్ భౌలివార్డ్ అని అంటారు దాని మీద కార్లో వెళ్తూ ఉంటే ఇటు అటు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ ప్యాలసెస్ మ్యాన్షన్స్ ఆఫ్ డాలర్ మ్యాన్షన్ దాంట్లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సో విచ్ ఈజ్ ఎక్స్పోజర్ టు ది స్కై సో ఈ విధంగా దాంట్లో నివాసం చేస్తూ ఉంటారు దే కన్స్యూమ్ మ్యాక్సిమం స్లీపింగ్ పీల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా సో మైండ్ యొక్క యాక్టివిటీ ఇట్స్ ఎ డిసీజ్ దాన్ని తప్పుకోలేరు వాళ్ళు ఎనీవే ది పాయింట్ ఈస్ ఇప్పుడు ఈ రోలర్ కోస్టర్ మీదకి ఎందుకు ఎక్కుతారంటే ఆ రోలర్ కోస్టర్ నుంచి మీరు అది పైకి వెళ్తున్నప్పుడు ఎక్సైటెడ్గా ఉంటుంది యూ ఫర్గెట్ ది వరల్డ్ ప్రపంచం అనేది మర్చిపోతాం అది ఇట్ It వి క్రాలింగ్ ఆప్ పండ్ అప్ పండ్ అప్ అట్ గోస్ అప్ టాప్ పాయింట్కి వెళ్తుంది వెళ్ళి అక్కడి నుంచి పడ్డం ప్రారంభిస్తుంది కార్ కార్లో కూర్చుని ఉంటారు మీరు మీరు పడిపోకుండా మీ చుట్టూ బెల్ట్లో అన్ని బిగించేసి ఉంటాయి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ ఎక్కువ అక్కడ ఏదైనా రోలర్ కోస్టర్ కనుక యాక్సిడెంట్ అయితే ఆ కంపెనీ వాడు వాడి మొత్తం పది పది తరాల రకాల నుంచి ఉన్న సంపద అంతా కూడా కాంపెన్సేషన్లో పోతుంది చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు సేఫ్టీగా ఉంటుంది మీరు ఏమీ అవరు మిమ్మల్ని బాగా తరువా బిగించి పెడతాడు దాంట్లో వాడు అది అది బిగిస్తే కానీ అసలు మూవ్ కాదు అన్లస్ ది పర్సన్ ఈజ్ ఫిక్స్డ్ బై స్ట్రాంగ్ రాడ్స్ ఆ లాక్ మన మన లిఫ్ట్ లాక్ ఉంటుంది చూడండి అలా లాక్స్ ఉంటాయి ఎక్కడికి అక్కడికి ఆ లాక్ రిలీజ్ కాదు ఇది ముందుకు వెళ్ళదు ఎనీవే మీరు భయపడతారు కానీ మీకు ఏం అవ్వదు అక్కడి నుంచి పడుతుంది పడ్డంలో ఇట్ ఫాల్స్ డౌన్ సే హండ్రెడ్ ఫీట్ ఇన్ హాఫ్ సెకండ్ అంత ఎక్సలరేషన్లో పడుతుంది పడినప్పుడు ఒక్కసారిగా మీకు గుండె జల ధరిస్తు ఒళ్ళు you get into యూ గెట్ ఇన్ టు ఎ స్టండ్ స్టేట్ ఆఫ్ మైండ్ తూష్ణీమవ స్థితి మైండ్ ఏ పని చేయ ఇట్ ఈస్ టోటల్లీ స్టండ్ అండ్ యూఆర్ టోటల్లీ the అండ్ ది యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ బికమ్స్ టోటల్లీ జీరో దాన్ని సమాధి అంటే వాడు మరి సమాధిలోకి వెళ్ళాడు కాబట్టి వాడు మరి జ్ఞానం అయిపోతాడా సంసార బంధం నుంచి బయటపడిపోతాడా రోలర్ కోసం నుంచి దిగిన వాడు bungee jumping do you know bungee jumping bungee or bungy whatever they what is life is life here bungy alone because why not bungee so life is here jay gianticala jay gianticala gajgianticala gajgianticala yavanal cheppanu miru so so jay gianticala idu antaru anyway it is the G. bungee jumping bungy jumping lo kuda ide avutundi the mind gets stunned that is what they want Because you know why? They are trying to run away from their own mind. What a pity. When a person wants to run away from his own mind, he is in a trap. Because when he does it, he tells us that he is in a trap. He tells us that he is in a trap. Why does he tell us that he is in a trap? He tells us that he is in a trap. ఓ గాడిని గాడిదని వదిలేస్తారు కదా వీళ్ళు గాడిదని పట్టుకుని దానికి మూతికి ఒక కర్ర కట్టి ఆ కర్రకి గడ్డి కట్టి వదిలేస్తారు వదిలేస్తే ఆ గాడిని పరిగెడుతుంది ఆ గడ్డి కోసం గాడిని పరిగెడితే ఆ గడ్డి కూడా ముందుకు పరిగెడుతుంది సో ఆ విధంగా ఇట్స్ సఫర్స్ ది పర్సన్ హ్యాస్ టు రన్ అవే ఫ్రమ్ హిజ్ మైండ్ అంటే వీడు ఎక్కడికి రన్న వీడు రోలర్ కోసం పైకెక్కుతాడు మైండ్ నుంచి తప్పించుకోవడం కోసం పైకెక్కితే వీడి మైండ్ ఎక్కడ ఉంటుంది వెనకాల ఉండిపోతుందా వీటితో పాటు అది పైకెక్కుతుంది అక్కడి నుంచి కింద పడతాడు అది కింద పడుతుంది కింద పడగానే ఇదిగో నేనున్నానని మళ్ళీ ఆరంభం మైండ్ నుంచి ఎవరు తప్పించుకోగలడు ఎనీవే సో ఆ విధంగా స్టన్నింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ సమాధి మరి అయితే ఎమాధి తత్వావబోధ ఏవ అయం తత్వావబోధ ఏవాయం వాసనాతృణ పవక వాసనలు అనే గడ్డిని నిప్పులాగా కాల్చివేస్తుంది సమాధి ఏమిటది సమాధి తత్వ అవబోధ నేను ఆత్మస్వరూపుడను చైతన్య స్వరూపుడను దేహమును నేను కాను అనేది ఆ వివేకం ఉందనుకోండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా తత్వానికి ఎగ్జాంపుల్ మీరు ఆ వివేకాన్ని కనుక మీరు అభ్యాసం చేశారనుకోండి ఆ వివేకం ఏం చేస్తుందంటే దేహాసక్తి దేహాసక్తి అనే వాసన ఉంటుంది ఎంతసేపు దేహం మీద ప్రేమ దేహానికి అలంకారం దేహానికి ఆభూషణాలు దేహానికి సేవ కేటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ ఆల్ ది వే ఎంతసేపు దేహమే బతుకున్నందుకన్నా దేహమే దిక్కుమల్ దేహం అది ఎప్పటికైనా తేములుతుందా అది తేవలది సో ఆ విధంగా దేహాసక్తి అనేటువంటి వాసన దేహాన్ని బట్టి వచ్చేటువంటి ఇంకా ఆసక్తులు అనేకం దేహ సంబద్ధములైన విషయాలు ఉంటాయి ఓ వాళ్ళు కుర్చీ ఈ మధ్య ఇదో ఇదో పిచ్చి నేను మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళా భిక్షకే ఆయన ఈయన యోగ నేర్చుకుంటున్నాడు యోగా చేస్తున్నాడు తర్వాత వేదాంతం చదువుతున్నాడు చదువుతో ఏం చేశాడంటే ఈ మార్కెట్లో పెడుతూ ఉంటారు వీళ్ళు ఈ ఫర్నిచర్ షాప్ వాళ్ళు ఏవో సం పిచ్చి డిజైన్లు వేసి ఏవో తయారు చేసి పెడుతూ ఇలాగా ఒక ఆ కుర్చీ కాళ్ళని యు ఫిక్స్ ఇట్ టు సమ్ సెమీ సర్క్యులర్ షేప్ ఉన్నటువంటి కట్టెలకి బిగిస్తే ఆ కుర్చీ లైలా ఉంటుంది రాకింగ్ చైర్ అండ్ దానికి కొంచెం ఆ సోఫా లాగా మెత్తగా ఉండేటువంటి ఆ పరుపు కుట్టి దానికి మళ్ళీ ఒక డిజైన్ దానికి కాళ్ళు పెట్టుకుంటుకు ఇలాంటివన్నీ పెట్టి ఒక పెద్దది ఒకటి దానికి ఖరీది పదిహేను నుంచి మూడు వేల దాకా వెరైటీలు డిజైన్ ఇదంతా బిజినెస్ ఉంది బిజినెస్ వాళ్ళు ఇలాంటివి ఏవో పెడుతూ ఉంటారు అది ఒకటి కొనుక్కొచ్చాడు కొనుక్కొచ్చి స్వామీజీ మీరు దాంట్లో ఒకసారి కూర్చుండి నేనన్నాను నేను కూర్చుంటాను లేకపోతే పర్వాలేదు నువ్వు ఈ దీంట్లో కూర్చుని ఇళ్ళల్లో ఊకడం కోసం కొనుక్కున్నావా అని అడిగాను అంటే మరి దానికోసమే కొనుక్కున్నావు ఇంకేదేవి అంటే మరి యోగా కూడా అభ్యాసం చేస్తున్నావా చేస్తున్నాను గీతాధ్యయన్ చేస్తున్నావా చేస్తున్నాను మరి యోగా అభ్యాసానికి గీతాధ్యయనానికి ఇది విరుద్ధంగా నీకు అనిపించట్లేదు ఎందుకంటే ఇళ్ళల్లో ఊక్కూడదు తప్పది దేహం ఇలా ఇలా ఊతుందనుకోండి అప్పుడేమవుతుంది మనస్సు పరిపరివిధాలు పోతుంది పోతుందా ఇలా కూర్చున్నారనుకోండి అప్పుడేమవుతుంది మనస్సు ఏకాగ్రపు దిశలో పయనిస్తుంది ఏకాగ్రం అయిందో మానిందో దాని డైరెక్షన్ మారు ఇలా ఉండి పరిపరవిధాలుగా పోతుందా ఇలా ఇలా కూర్చుని పరిపరి విధాలు పోతుందా పోదు ఇలా ఇలా వంగి కూర్చో అని ఉండాలి ఇలా ఇలా అంటూ ఉండాలి పరిపరి విధాలు పోతుంది యోగ శాస్త్రంలో ఈ దేహాన్ని దేహము యొక్క చాలనము దాన్ని నిషేధించాలి యోగు యోగులు వాళ్ళు పాపం ఆ మనస్సు దేహము వాటి యొక్క స్వరూపం బాగా చెప్పిన మహర్షులు జ్ఞానం అది ఇదేమిటిది వట్ ఈస్ దిస్ వై వై షుడ్ యూ డూ దాట్ ఇదెందుకు చేయటం చక్కగా లేచి అర్ధకటి చక్రాసనం లెఫ్ట్ సైడు రైట్ సైడు చేయ తర్వాత పాదహస్తాసనం ఒకటి తర్వాత కట్్యాసనం ఒకటి మొత్తం ఫోర్ కాంప్లిమెంటరీ ఆసనాలు ఇవి చేయి ఉన్నప్పుడు చేయి మధ్యాహ్నం భోజనం ముందు చేయొచ్చు సాయంకాలం ఖాళీగా ఉంటాయి ఈ నాలుగు ఆసనాలు చేయి చేస్తే నీకు మంచి బాడీ ఫ్రెష్గా తయారవుతుంది మజిల్స్ అన్ని చాలా చక్కగా ఉంటాయి ఇదేమిటి ఈ కుర్చీలో కూర్చుని ఇటు ఇటు వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ షుడ్ నాట్ డూ దిస్ అని ఎనీవే సో సో వాట్ ఐయింగ్ ఈజ్ వాసనా తోణ పవక మీరు బోధ వివేకాభ్యాసం చేసినట్లయితే కాన్షియస్ యోగా యోగా చేసేప్పుడు కాన్షియస్ యోగా మెకానికల్ యోగా ఈజ్ యూస్లెస్ కాన్షియస్ యోగా చేయాలి అంటే ఆ మనస్సుతో ఏదో ఆలోచిస్తూ యోగా చేయడం కాదు మ్యూజిక్ వింటూ యోగా చేయడం కాదు కబుర్లు చెప్పుకుంటూ యోగా చేయటం కాదు కాన్షియస్ యోగా అండ్ యు డూ యోగా యు బీ విత్ ది బాడీ అండ్ బీ విత్ ది మూవ్మెంట్స్ ఆఫ్ ది బాడీ బీ విత్ ఇట్ దేహాన్ని ఒక దేవాలయంగా భావన చేసి బీ విత్ ఇట్ బీ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ ది బాడీ కాన్షియస్ యోగా అది ఏకాగ్రతను తీసుకొస్తుంది ఎనీవే సో మీరు దేహాశక్తిని దేహము ఎడల సాక్షిభావంతో ఉంటే ఆ వివేకాభ్యాసం వల్ల దేహాశక్తి అనేటువంటి వాసన అది ఎన్నో ఈగో ఈ ఉయ్యాల వాసన దేహాసక్ వాసన కదండి దేహాశక్తి లేనివాడికి ఉయ్యాలని ఇదెందుకండి వాట్ హో లేదా ఊరుతూ ఉండటం అది దేహాశక్తి కాదు లేకపోతే ఆ సోఫా ఎందుకు కొనుక్కొచ్చినట్టు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ దేహాశక్తి దేహ సంబద్ధములైన విషయముల ఎడల ఆసక్తి ఇప్పుడు ఆ సోఫా ఉందనుకోండి దేహ సంబద్ధములని చెప్పడానికి చెప్పాను నేను దాంట్లో ఎవరైనా వచ్చి కూర్చున్నారనుకోండి హీ డజంట్ లైక్ ఇట్ ఆయనే కూర్చోవాలి ఏదో స్వామీజీ అయినా వెళ్ళాను నేను కాబట్టి ఒకసారి నన్ను కూర్చోబెట్టాడు కానీ నేనే అస్తమానం వెళ్ళి కూర్చుంటే అది న్యూ సెన్సే ఈ టు సిట్ ఇన్ ఇట్ నోబడీ షుడ్ సిట్ ఇన్ ఇట్ ఎందు ఎందుకు కూర్చోకూడదు నోబడీ షుడ్ సిట్ ఇన్ ఇట్ అని ఎందుకనే బికాజ్ నేను కూర్చునే ఆసనం గనక నేనంటే ఏమిటి దేహము దేహమునందు నేననే ఆసక్తి దాన్ని బట్టి నేను కూర్చునే ఆసనం మీద ఇంకెవరూ కూర్చోకూడదు సపోజ్ అయితే ఇక్కడ నేను కూర్చుంటున్నా ఇంకెవరో ఇక్కడ కూర్చోకూడదు అన్నాను అనుకోండి వట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ పీఠాసక్తి అయిపోలేదండి పీఠం మీద ఆసక్తి ఎవరు పెట్టుకోమండి నిన్న అసలు సన్యాసి అన్నవాడు కమండలాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండాలి కమండలం మీద కూడా ఆశ పెట్టుకోవద్దన్నారు ఎందుకంటే కమండలం మీద ఆశ జపమాల మీద కూడా నీవు ఆసక్తి పెట్టుకోవద్దు జపమాలు లేకపోతే జపం ఆగిపోతుంది జపాలన్నా కావాలంటారు స్వామీజీ మీ జపాలు మాకు కావాలంటారు తీసుకోమని ఇవ్వాలి అదే కాబోయే నా దీన్ని పట్టుకుంటే వాడు సన్యాసాలు అవుతాడు ఎనివే సో దేహ సంబద్ధములైన విషయముల ఎడల ఆసక్తి ఇవన్నీ వాసనలు ఈ వాసనలో గడ్డిని గడ్డిని ఇప్పులు వేస్తే ఏమంటుంది కాలిపోతుంది పచ్చి గిడ్డైనా కాలిపోతుంది డ్రై అయిపోయి కాలిపోతుంది ఈ వాసనా తృణమును కాల్చేసేటువంటి అగ్ని ఈ తత్వావబోధం అంటే సత్యాన్ని అలా దేహ మీడల సాక్షిభావంగా ఉండడం అది వివేకాభ్యాసమే మొత్తానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సాధన దానికి సమాధి ఆ సమాధి వీడికి వస్తుందండి ఈ కామనల వెంట పరుగులెత్తి వాడికి వీడు అంటాడు నేను స్వర్గానికి వెళ్తాను డ్యాన్స్ పార్టీ చూస్తాను అన్నవాడు వీడికి సమాధి వస్తుందండి దేహా దేహాసక్తి అనేది చెప్తే వింటాడవాడు వాడు దేహమే నేను అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి దేహాశక్తి దోషము అంటే వాడు వెంటాడేవాడు ఇవ్వంట్లేసా కాబట్టి సమాధువు నవిధీయతే వాడికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు ఆ బుద్ధి సమాధి అంటే ఏమిటి ఆత్మజ్ఞాననిష్ట అనర్థం ఇప్పుడు మనకి తేలిందేమిటంటే ఆత్మజ్ఞాననిష్ట అది అల్టిమేట్ సమాధి దానికి దారితీసే సమాధి ఏమిటంటే వివేకాభ్యాసము దేహ బుద్ధి దేహము బుద్ధి వాటి ఎడవ వివేకమును అభ్యాసం చేయుంటారు తర్వాత జగత్తు ఎడల నామరూపమును మిథ్య వాటికి అధిష్టానంగా ఉండే సత్ ఏది కలదో అది ఏ సత్యము అని దాన్ని ఆ వివేక బ్రహ్మ సర్గ వివేక అంటారు బ్రహ్మ సర్గ వివేక అంటే బ్రహ్మ సర్గ అంటే సృష్టి బ్రహ్మ సర్గ వివేకము అన్నది అభ్యాసం చేయమని చెప్తారు సన్యాసునికి చెప్తారు అలాగే బ్రహ్మసర్గ వివేకం అభ్యాసం చేయండి అంటే ఏమిటి మీకు ద్వంద్వాల అనుభవానికి వస్తూ ఉంటాయి నామరూపాల అనుభవానికి వస్తే నామరూపాలతో పాటుగా ద్వంద్వాలు ఉంటాయండి ఇంద్రియస్యేంద్రియస్యాథే రాగద్వేషం వ్యవస్థితం మీరు ఎప్పుడైతే నామరూపాలను చూశారో దాని పక్కనే లైక్స్ అండి లైక్స్ ఉంటాయి మీరు బంగారం అంటే సేవ్ అయిపోయారు బంగారం అనకుండా కానీ అన్నారంటే అయిపోయింది పడిపోయారు అంతే దానికి బంగారం అండి అన్నారంటే యు ఆర్ సేఫ్ కాబట్టి నామరూప బుద్ధిలో పడ్డాడంటే ఓవర్ ఇఫ్ హెలో ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వివేక ఎనీ మోర్ కనుక బ్రహ్మసర్గ వివేక కనుక సృష్టికేసు చూస్తున్నప్పుడు ఆ ద్వంద్వాలని ఆపోజిట్స్ని చూసేప్పుడు నువ్వు ఆ ద్వంద్వములకి అధిష్టానంగా ఉండే ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చేయి బ్రహ్మ సర్గం వివేకము లోపలికి వస్తే ఆత్మానాత్మ వివేకము ఇదంతా కూడా సమాధి అభ్యాస స్థాయిలో ఉండే సమాధి ఈ అభ్యాసం యొక్క ఫలం ఏమిటంటే నిరంతర ఆత్మనిష్టలో నిలిచి ఉండుట వాళ్ళు మూసుకుంటే ఆత్మ ఈశ్వరుడే ఆత్మాత్మ ఈశ్వరు ఇది సమాధి కేవలము తత్వబోధ రూపంగా ఉంటుంది ఆ సమాధి తత్వాబోధ ఏవాయం వాసనా పక రోక్త సమాధి శబ్దేనా నటు తూష్ణీం అవస్థితి తూష్ణీం అవస్థితి టెక్నిక్ అది కూడా మీరు ప్రాక్టీస్ చేయచ్చు మనస్సు ఏకాగ్రమవుతాం అదంతా మంచిది కానీ ఆ రకమైన సమాధి కాదు ఇక్కడ కావలసింది కనుక సమాధి ఎందు వీడి బుద్ధి ఏకాగ్రమయ్యే నిశ్చి నిలబడే ప్రసక్తే లేదు నా విధీయతే అంటే నిలబడే యోగ్యత దానికి లేదు అని అర్థం భాష చూద్దాము తేషాంచ ఇది అవతారిక తేషాంచ అవతారిక ఆ పైన చెప్పిన వాళ్ళకి ఇంకా ఏమంటే పైన చెప్పిన వాళ్ళు ఎవరండి కామాత్మాన స్వర్గపరాహ వాళ్ళు కోరికలే సర్వం స్వభావంలో భాగం అయిపోతాయి కామలు అలా అయిపోతున్నారు జనం ఎందుకంటే చెప్పేవాడు సరిగ్గా లేక చెప్పేవాడనే కాదు ఆ వివేకం లేకపోవడం చేత చెప్పేవాడు ఎక్కడి నుంచి వస్తాడో ఆకాశాన్ని చూపెడతాడు ఆ చెప్పేవాడు వీళ్ళ సంస్కారాన్ని వీళ్ళు వెతికి పట్టుకో